ఆత్మీయుడు అందరివాడు అయిన ఆల్ ముస్తఫా తనను తీసుకెళ్లడానికి తాను పుట్టిన దీవి నుంచి తిరిగొచ్చే నావ కోసం తన రోజుకి తానే ఉదయమై ఆ ఆర్ఫలిస్ నగరాన పన్నెండేళ్లుగా ఎదురు చూస్తున్నాడు అది పన్నెండో సంవత్సరం సరిగ్గా ఐలూల్ ఏడో రోజు నగర కుడ్యాలో అడ్డం రాలేని ఆ కొండనిక్కుతూ సముద్ర దిశగా చూస్తున్నాడు దూరాన మసక మంచులోంచి వస్తున్నది తాను ఎదురు చూసే ఓడ ఆనందం అతని గుండెల తలుపులు తెరుచుకుని రెక్కలు చాచి ఒక్క ఉదుటిన ఎగిరింది ఆ సముద్ర సుదూర తీరాల దాకా కళ్ళు మూసుకుని ధ్యానిస్తున్నాడు అతను అంతరంగ నిశ్శబ్దాలలో కొండ దిగేసరికి ఓ దిగులు అతన్ని కమ్మింది ఆలోచిస్తున్నాడు తనలో తానే నేను ఏ దిగులు లేక ప్రశాంతంగా ఎలా వెళ్ళగలను లేదు గాయం గుండెతో నేనిక్కడినుంచి పోలేను ఎన్ని రోజులు నేను ఈ గదుల మధ్య బాధాతప్తుడనై గడపలేదు ఎన్ని సుదీర్ఘ రాత్రులు ఒంటరితనంలో మగ్గలేదు ఎవరి మాత్రం తన బాధ నుంచి ఒంటరితనం నుంచి దిగులు పడకుండా దూరం కాగలడు ఎన్ని తొనకలుగా నా ఆత్మని ఈ వీధులలో చిందించలేదు ఎన్ని నా కోరికలు ఈ కొండ ఏ ఆచ్ఛాద లేని పసిపిల్లల వలే తిరుగాడలేదు ఏ భారము బాధా లేకుండా వీటు నుంచి నేను ఎలా విడిపోగలను ఏదో వస్త్రాన్ని చులాక్గా వదిలినట్లు లేదు నా చర్మాన్ని నా చేతులతో చీరివేసినట్లుగా ఉంది ఈరోజు నేను ఈవేళ వదిలిపోయేది కేవలం ఒక ఆలోచన కాదు ఆకలి దప్పికల మాధుర్యం నిండిన గుండె కానీ అయినా ఎంతకాలం ఇలా తచ్చాడగలను అన్నిటినీ తనలోనికి తీసుకుని పోయే ఆ సముద్రం నన్ను పిలుస్తుంది నేను వెళ్ళక తప్పదు కానీ ఇక్కడే ఉండిపోవడం అంటే గంటలు కాలుతున్న రాత్రి మంచులో మద్దుబారి స్ఫటికశిలలా గడ్డగట్టుకుని పోవడమే పోనీ ఇక్కడున్నదంతా నాతో తీసుకుని పోనా ఎట్లా ఎగిరే శబ్దం తనను పుట్టించిన నాలుగునీ పెదాల్ని తనతో తీసుకుని ఎగిరిపోగలదా తన దారి తానే వెతుక్కోదా డిచి వంటరిగానే గద్ద సూర్యుని అడ్డంగా ఆకాశానికి ఎగరదా కొండ దిగువకు చేరాక అతను సముద్రం వైపుగా తిరిగాడు ఆ వచ్చే ఓడ చేరుతోంది దానిపై తన దేశపు మనుషులు నావికులు అతని గుండె వారి కోసం అర్రులు చాస్తోంది ప్రాచీన జననీ పుత్రులారా అలమీద ఆశ్వికులారా నా కలల అలల ఊహల మీద మీరెప్పుడు తేలిపోయింది ఇవాళ నిజంగా నా మెలకులోనే వచ్చారా లేదు ఇదే నా సుదీర్ఘ సత్య స్వప్నమా మీతో రావడానికి నేను సిద్ధంగా ఉన్నా నా తొందర తెరచాప కట్టుకుని గాలివాలుకై ఎదురు చూస్తుంది ఒక్క ఊపిరి విడిచిన పవనం చాలు ఈ నిశిత వాతావరణంలో వెనుతిరిగి చూసే ఒక్క ప్రేమ దృక్కు చాలు నేను మీ మధ్య నావికుల మధ్య నావికునులా వచ్చి చేరుతా వో విస్తృత ప్రశాంత సముద్రమా ఇంకొక మలుపు చాలు ఏరికి ఇంకొక గొసగుస చాలా తోపుకి ఆ సెలయేటికి నదికి నీవే శాంతివి స్వేచ్ఛవి ఇదిగో నేను వస్తున్న అనంత సముద్రంలో కలిసే అనంత బిందువుగా అడివడిగా వస్తున్నారు దూరాద ప్రజలు పొలాల్ని ద్రాక్షవాల్ని వదిలి ఆ నగర ద్వారాల వైపు నడుస్తూ చూస్తున్నాడు అతను వాళ్ళతని పిలుస్తున్నారు పొలాల్లో అరుస్తున్నారు ఒకరితో ఒకరుగా అతనికై వచ్చిన ఓడ గురించి తనలో తానే అనుకుంటున్నాడు ఈ విడిపోయే రోజు వేసుకునే రోజా ఈ సాయంత్రమే నిజంగా నా పాలిట ఉదయమా ఆ నాగల్ని పొలంలో వదిలేచ్చేవానికి తన ద్రాక్షరసాన్ని తీసే చక్రాన్ని మధ్యలో వదిలొచ్చే ఆ మనిషికి నేనేమివ్వగలను నా కోరికలు కొండవాగులై పారితే వారి పాత్రల్ని నింపగలను ఆ భగవాను కరస్పర్శతో పులకించి జలతరంగిణిన ఆయన ఊపిరి నాలోంచి సాగే వేణువున ఈ నిశ్శబ్దాన్వేషణలో నాకు ఏ మౌనంలో ఏ సంపద దొరుకుతుందో ఎంత స్థైర్యంతో దాన్ని పంచివ్వగలను ఇదే నా పంట పండిన రోజైతే ఏ పొలాల్లో ఏ గింజల్ని నాటానో ఏ జ్ఞాపకము లేని ఏ నేను దీపాన్ని పైకెత్తి చూపే సమయం ఇదైతే ఆ వెలుగు నేను వెలిగించిన దీపానిది కాదు నేనెత్తిన దీపం చీకటిగా ఖాళీగానే ఉంది ఆ చీకటి దూతే దాన్ని నూనెతో వెలుగుతో నింపుతున్నాడు అతడు అనగలిగినవి ఇవన్నీ అనలేనివి ఇంకెన్నో మిగిలాయా గుండెలో చెప్పలేక తానేం వెల్లడించలేని తనలోని అంతరహస్యాలు ఇంకెన్నో నగరంలోకి వెళ్ళగానే ప్రజలందరూ అతని ముందుకొచ్చారు ఒక్క గొంతుగా వారు విలపిస్తున్నారు ఆ ఊరి పెద్దలన్నారు మా మొదలు వెళ్ళద్దు మా జీవన సంధ్యలో వచ్చి పలకరించిన మధ్యాహ్నంపు కెరటాని విధువు నీ యవ్వనం కలలుకనే కలనిచ్చింది మాకు మా మధ్య నువ్వు అగంతకుడవు కాదు మాకు అతిథివీ కాదు నీవు మాకెంతో ఇష్టమైన పుత్రుడు నిన్ను చూడాలన్న ఆశతో మా కళ్ళను ఆర్చకుపోనివి అక్కడి పూజారులు పూజారిణులు అంటున్నారు ఈ సముద్ర మనల్ని విడదీయని ఇవ్వకు నీవు మాతో గడిపిన క్షణాల్ని స్మృతులు కానివ్వకు మా మధ్య ఆత్మలా మెలిగావు నీవు నీ నీడ మా ముఖాల్ని మెలిగించింది నాళ్ళు నిన్నెంతగానో ప్రేమించాము నిర్వచించలేనిది నీ మీద మా ప్రేమ ఎన్నో మేలుమిసుగుల దాచబడి ఉంది ఇన్నాళ్ళు కానీ అదిప్పుడు బయటకొచ్చి నీకోసమే విలపిస్తోంది నిజంగా ఎడబాటులోనేగా ప్రేమ తన లోతుల్ని తెలుసుకునేది మిగిలిన వాళ్ళందరూ వచ్చారు చెప్తున్నారు అతనుంచి సమాధానం లేదు తలవంచుకున్నారు అతని వక్షాన్ని కన్నీరు చుక్కలు చుక్కలుగా తడుపుతోంది అతను అక్కడి ప్రజలు ఆలయ ప్రాంగణం వద్దకు బయలుదేరారు ఆ గుడి నుంచి వచ్చింది ఆమె ఆల్మిత్ర ఆమె వైపు ఎంతో ప్రేమగా చూశాడు అతను ఆ నగరంలో సాదాగా సాగే ఓ రోజులా ఉన్నప్పుడు ఆమె అందరికంటే ముందుగా అతన్ని అనుసరించింది అతన్ని చూసి చేతులూపిందామె ఓ దేవుని ప్రవక్త పరిపూర్ణ సత్యాన్వేషణలో ఎంతకాలం ఎన్ని దూరాలు వెతిగావు ఈ నావ కోసం నీ కోసం వచ్చింది ఈ నాళ్లకు నువ్వు ఇక తప్పదు నీ ఆశలు నివసించే దేశం నీ స్మృతుల్లోని ఆ భూమి మీద నీకెంత మమకారం మా అవసరం నిన్నుంచలేదు మా ప్రేమ నిన్న కానీ వెళ్లే ముందు మాకు కొన్ని నిజాలు చెప్పి మేము వాటిని ప్రేమతో మా పిల్లలకు అందిస్తాము వాళ్ళు వాళ్ళ పిల్లలకిస్తారు అలానే అవి శాశ్వతమవుతాయి ఒంటరిగా నువ్వు మా రోజుల్ని పరికించావు నీ మెలకువలు మా నిద్రలోని నవ్వుల్ని కన్నీళ్ళని కలవరింతల్ని విన్నావు ఈ జీవన్మరణాల మధ్యన నిజాల్ని విప్పి మా ముందుంచవా అతను చెప్పసాగాడు ఆర్ఫాలిస్ ప్రజలారా మన మనసుల్లో ప్రతి నిమిషంలో కూడా నడయాడే విషయాల్ని తప్ప నేనేమి చెప్పగలను కొత్తగా అప్పుడు ఆల్మిత్ర అంది ప్రేమ గురించి చెప్పండి మాకని తలెత్తి అందరి ముఖాల్ని పరిశీలించాడతను నిశ్శబ్దం అక్కడ విస్తరించింది గంభీర కంఠస్వరాన అతను చెప్పసాగాడు ప్రేమ ఎదురైనప్పుడు అతన్ని అనుసరించండి అతని దారులు కఠినంగా అధిరోహించలేదంత నిటారుగా ఉన్నా అతని రెక్కలు నిన్ను చుట్టితే బందీవైపో ఆ రెక్కల మాటున చురకత్తి నిన్ను గాయపరిచిన అతను నీకు చెప్పిన ప్రతీది నిజంగా నమ్ము అతని మాటలు నీ కలల్ని చిద్రం చెయ్యొచ్చు ఉత్తర తోటల్ని నాశనం చేసినట్లు ప్రేమ నీకు కిరీటం పెడుతుంది సిలువను కూడా వేస్తుంది నిన్ను పెరుగనిస్తుంది వెంటనే తుంచి సరిచేస్తుంది నిన్ను కళ్లంలో నూరుస్తుంది తూర్పార బట్టి నిన్ను చుట్టుకున్న పొరల్ని విడదీస్తుంది జల్లి పిండిలా విసురుతుంది ముద్దలా నిన్ను మెతుకుతుంది అప్పుడు తన పవిత్ర ప్రేమాగ్నికి నిన్ను ఆహుతి చేస్తుంది అప్పుడే నువ్వు దేవుని విందులో నైవేద్యంగా మారుతావు ప్రేమ ఇవన్నీ నీకు చూపిస్తుంది నీకు నీ హృదయాంతరాళాల రహస్యాల్ని తెలియజేస్తుంది ఆ అవగాహనే జీవిత హృదయపు సకలంగా మిగులుతుంది నీ భయంలో నువ్వు ప్రేమ ఇచ్చే శాంతిని ఆనందాన్ని వెతుకుతావు అలా అయితే నీ నగ్నత్వానికి ముసుగేసుకుని ప్రేమ కళ్ళాన్ని దాటుకునిపో ఆ ఋతువులేని ప్రపంచంలో నువ్వు నవ్వు కానీ ఆనందం విషాదం కన్నీళ్లు అయిపోయే వరకు మాత్రం కాదు ప్రేమ ఏమీ ఇవ్వదు తీసుకోదు తన్ను తానే తప్ప ప్రేమ ఎవరికీ సొంతం కాదు తాను సొంతం చేసుకోదు కూడా ప్రేమ చాలు ప్రేమకి నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు దేవుడు నా గుండెలో ఉన్నాడని కాదు నేను దేవుని హృదయంలో మెదిలానని అను నువ్వు ప్రేమకు ఏ దారిన పోవాలో చెప్పాలనుకోకు నీకు అర్హత ఉందనుకుంటే ప్రేమే నీకు దారిన చూపిస్తుంది ప్రేమకు ఏ కోరిక లేదు తన పరిపూర్ణత తప్ప కాని నువ్వు ప్రేమలో కూడా కోరికలు కావాలనుకుంటే అవి నీ కోరికల్లా మాత్రమే ఉండని కరిగి పరుగులెత్తుతూ తన అద్భుత రాగాల్ని రాత్రికి వినిపించే సెలయేరుగానైనా అత్యంత సున్నితత్వంలో తెలుసుకున్నా నీకు నీవుగా నీకు అర్థమైన ప్రేమతో గాయపడినా తెలిసి కూడా ఆనందంగా కన్నీరు కార్చిన రెక్కలుచ్చిన హృదయంతో తెల్లారే లేచి ప్రేమనే కొత్త రోజులోకి కృతజ్ఞతలతో ఎగిరిన మధ్యాహ్న సమయాన ప్రేమ పారవస్యంతో ధ్యానంలో మునిగిన సాయంత్రం కృతజ్ఞతతో గృహోన్ముఖుడవైన చివరిగా పెదాలపై ప్రాభవ గీతాల్ని కీర్తిస్తూ హృదయంలో ప్రేరాలి కోసం ప్రార్థిస్తూ నిద్రించిన అప్పుడు ఆల్మిత్ర అంది మరి వివాహమంటే అని సమాధానం చెప్తున్నాడు మీరిద్దరూ కలిసి పుట్టారు ఇహ ఎప్పటికీ అలా కలిసే ఉంటారు తెలుపు రెక్కల మృత్యువు మీ రోజుల్ని చిందరవందర చేసినప్పుడు కూడా ఇదిగో ఆ దేవుని నిశ్శబ్ద స్మృతిలో కూడా మీ సాన్నిహిత్యంలో కాస్త ఖాళీలుండని స్వర్గలోకపు మలయ సమీరాలు మీ మధ్య నృత్యంచడానికి ఒకరినొకరు ప్రేమించండి కానీ ప్రేమ పాశాలకు బందీలు కావద్దు మీ మానస సముద్ర తీరాల మధ్య అలలుగా సముద్రాన్ని కదలనివ్వండి ఒకరి పాత్రను నింపుకోండి పాత్రలోనే తాగకండి ఒకరికొకరు రొట్టెనిచ్చుకోండి కానీ ఒక రొట్టెని తినాలనుకోకండి ఆనందంలో ఆడండి పాడండి కానీ మీలో మీరే ఒంటరిగా మిగలండి ఒకే రాగాన్ని పలికే వేణతంత్రులు కూడా దేనికవే ప్రకంపించవా హృదయాల్నిచ్చి పుచ్చుకోండి కానీ పూర్తిగా సొంతం చేసుకోవద్దు ఈ జీవితానికి చేయూతనిచ్చి నడిపించే హస్తమే హృదయాన్ని తన గుప్పిట ఉంచగలదు కలిసి నిలవండి కాని మరీ దగ్గరగా కాదు ఆలయ స్తంభాలు దూరంగా నిలుచుండవా రెండు మహావృక్షాలు ఒకరి నీడలో ఇంకొకటిగా విస్తరించగలవా అంతలో బిడ్డను గుండెకు హత్తుకుని ముందుకొచ్చి అడిగిందొక ఆమె పిల్లల గురించి చెప్పండని యన అన్నాడు మీ పిల్లలు మీ పిల్లలు కాదు జీవితం తనను తానే పొడిగించుకోవాలనుకుని జీవితే బిడ్డలు వాళ్ళు నీ ద్వారా కానీ నీ నుంచి మాత్రం కాదు నీతోనే ఉన్నా వాళ్ళు నీకు చెందరు వాళ్లకు నీ ప్రేమను పంచగలరు కానీ నీ ఆలోచనలి కాదు వాళ్లకి వాళ్లవైన ఆలోచనలుంటాయి నీ ఇంట్లో వాళ్ల శరీరాలుంటాయి కానీ వాళ్ల ఆత్మలనుంచలేదు వాళ్ల ఆత్మలు ఆలోచనలు రేపటింట్లో నివసిస్తుంటాయి నీ కలల ఊహల్లో కూడా నువ్వా ఇంటి ఛాయల్ని కూడా ఎప్పటికీ తాకలేవు వాళ్లలా ఉండడానికి నువ్వు ప్రయత్నించవచ్చు కానీ నీలా వాళ్ళని తయారు చేయ జీవితం ఎప్పుడు వెనక్కి నడవదు నిన్నతో కలిసి చతికిలబడదు మీరు విల్లైతే ఆ విల్లు నుంచి దూసుకుపోయే శరాలు మీ పిల్లలు అనంత మార్గంలో తన గురిని మాత్రం చూస్తాడు విలుకాడు తన శక్తినంతా వంచిన విల్లులో పొందుపరుస్తాడు తాను వదిలిన సరాలు మరింత వేగంగా దూరంగా పోవాలని ఆ విలుకాని చేతిలో సంతోషంగా వంచబడు అతను ఆ వేగంగా పోయే శరాన్ని ప్రేమించినట్లే చేతిలో నిశ్చలంగా ఉన్న విల్లుని కూడా ప్రేమిస్తాడు ఓ ధనికుడు అడుగుతున్నాడు ఇవ్వడం గురించి దానం గురించి కాస్త చెప్పండి మీకున్న దానిలోంచి ఇస్తే మీరు ఏదో కొద్దిగా ఇచ్చినట్లే నిన్ను నువ్వు దానంగా చేయగలిగితే అదే నిజమైన తాను నీ సొంతాన్ని ఉంచుకున్న వస్తువులు ఏమిటి ఆలోచిస్తే రేపు నీకు అవసరమవుతాయన్న భయంతో జాగ్రత్త మరి రేపంటే ఏమిటి యాత్రికుల వెంట దేవనగరానికి పోయే అనంతమైన ఇసుక ఎముక ముక్కను దాచుకునే రేపు ఏమి తెస్తుంది అసలు అవసరమనే భయం ఏమిటి అదే అవసరం కాని నీ బావి నిండుగా ఉన్నా దాహభయం ఎందుకు అదే తీరని దాహం కాకపోతే ఎవరైనా వారికున్న దానిలో కొంచెమే ఇస్తే అదో గుర్తింపు కోసమే ఆ లోపలి తీరని కోరికే ఆ బహుమతుల్ని అసంపూర్ణం చేస్తుంది కొందరుంటారు వారికున్నది కొంచెమైనా ఇచ్చేస్తారు వారే జీవితం మీద దాని అద్భుత సంపద మీద నమ్మకం ఉన్నవారు వారెప్పుడు పేదలు కాలేరు సంతోషంగా దానం చేసేవారున్నారు వారి ఆనందమే వారికి బహుమతి బాధగా ఇచ్చేవాళ్ళున్నారు ఆ బాధలోనే వారు పునీతులవుతారు కొంతమందికి ఇవ్వడంలో బాధ లేదు ఆనందం లేదు ఏదో మంచి చేస్తున్నానన్న ఆలోచన కూడా రాదు వారు ఓ అద్భుత పరిమళ ఊపిరిని ఆకాశంలోకి పంచే అందమైన లోయ వారు ఆ దానమిచ్చే చేతుల నుంచి దేవుడు పలకరిస్తాడు ఆ కళ్ళ వెనక నుంచే భూమిపైకి తన చిరునవ్వుని చిందిస్తాడు నిజమే అడిగినప్పుడు ఇవ్వడం మంచిదే కానీ అడక్కుముందే అర్థం చేసుకుని ఇవ్వడం ఇంకా మంచిది ఇవ్వాలనుకుని వెతుక్కునేవానికి తీసుకునేవాడు దొరికితే ఎంత ఆనందం నువ్వు ఇవ్వకుండా ఇంకా ఆగి ఉన్నావా నీకున్నవన్నీ ఏదో రోజున ఇవ్వాల్సిందే అందుకే ముందుగానే వెంటనే ఇప్పుడే ఇవ్వు ఆ ఇచ్చే అపరూపమైన సమయం నీదే కానివ్వు వచ్చే తరం కోసం దాన్ని వదులుకోకు నువ్వెప్పుడు అంటుంటావు నేను దానమిస్తా నిజంగా అర్హుతున్నవాళ్లకే నీ తోటలోని చెట్లు పచ్చిక మైదానంలో మందలు ఎప్పుడన్నా ఆ మాట అన్నాయా అవి పోతాయి అదే వాటి జీవితం ఇవ్వకుండా ఆగడమంటే నాశనం కావడమే నిజం చెప్పాలంటే ఎవరైనా ఈ వెలుతురు రోజుల్ని రాత్రుల్ని పొందడానికి అర్హుడు జీవిత సముద్రంలో దప్పిక తీర్చుకునే అర్హత కలిగొన్నవానికి నీ చిన్న సెలయేటి నీట పాత్ర నింపుకోవడం ఎంత అసలు ఏ మనిషైనా తను ముసుగు తీసి ఆత్మగౌరవాన్ని నీ ముందు పరిస్తే నువ్వు నిర్లజ్జగా చూస్తూ అంచనా వేయాలా ముందు నీకు ఇచ్చే అర్హతుందా ఇవ్వగలిగిన సాధనంగా ఉండే అర్హతుందా చూసుకో నిజానికొస్తే జీవితం తిరిగి జీవితాన్నిస్తుంది నిజంగా ఇస్తాననుకుంటున్న నువ్వొక సాక్షివి మాత్రమే ఓ స్వీకరించేవారా మీరందరూ కూడా తీసుకునేవారే మరీ కృతజ్ఞతాభారంతో కృంగిపోవద్దు నీ మీద దానమిచ్చిన వాని మీద కూడా బరువు సంఖ్యలు మోపద్దు ఇచ్చేవానితో అతని బహుమతుల రెక్కల మీద కలిసి ఎగరండి నీ రుణాన్ని ఎక్కువగా భావించడం పొడమిని తల్లిగా దేవుని తండ్రిగా కలిగిన ఆ దానశీలుని అనుమానించడమే అంతలో ఒక ముసలి సత్రపు యజమాని మాకు తినడం తాగడం గురించి తెలియజేయండి అన్నాడు గాలిలోని చెట్టు వెలుగును తీసుకుని బ్రతికినట్లుగా నువ్వు కేవలం నేల పరిమిళాన్ని పీలుస్తూ బ్రతకగలవా నువ్వు ఆహారం కోసం చంపక తప్పదు అప్పుడే పుట్టిన లేగ నోరు కొట్టి పాలతో నీ దాహాన్ని తీర్చుకోక తప్పనప్పుడు అది ఒక నిష్టగా చెయ్యి నీ ఇంటి ముంగిల వజశశలపై పశువృక్ష పక్షాదులు బలి కాబడుతున్నాయంటే ఏ స్వేచ్ఛ మానవాళి ప్రయోజనానికో ఒక మృగాన్ని చంపినప్పుడు నీ హృదయంతో అతనితో చెప్పు ఏ శక్తితో నిన్ను నరకుతున్నానో నేను నరకబడతాను నేను సైతం తినబడతాను ఏ సూత్ర ప్రకారం నా చేతులు నువ్వు ఉంచబడ్డావో నేను ఇంకో బలమైన హస్తంలో ఉంచబడతాను నీ రక్తం నా రక్తం వేరు కాదు స్వర్గ వృక్షాన ప్రవహించే జీవరసాలు తప్ప నువ్వు ఫలాన్ని కొరికేటప్పుడు నీ హృదయంలోనే అనుకో నీ బీజాలు నా శరీరంలో నీ పుష్పించబోయే మొగ్గలు నా హృదయంలో విచ్చుకుంటాయని నీ పరిమళమే నా ఊపిరిని ఇద్దరం కలిసే అన్ని ఋతువుల్ని ఆనందిద్దామని గ్రీష్ముల్లో నువ్వు మధువు కోసం ద్రాక్ష నేరుతున్నప్పుడు నీ గుండెలోనే అనుకో నేను కూడా ద్రాక్ష తోటని నా పళ్ళని కూడా పొగు చేయబడని మంచు కాలంలో మధువుని తీసే ప్రతీ పాత్ర కోసం నీ హృదయం గానం చేయని ఆ పాట పదాల్లో గ్రీష్మాన్ని వృక్షాన్ని ద్రాక్షలతల్ని మధువని జ్ఞాపకాలుగా పలకని